వీడికి దగ్గరనే ఎమడాల రాజన్న ఈ దగ్గరనే ఎండాల రాజన్న వీడికి దగ్గరనే ఎముడాల రాజన్న వీడికి దగ్గరనే ఎండాల రాజన్న మరి ఏమి పట్నమందు ఎమడాల రాజన్న మరి ఏమి పట్నమందు ఎమడాల రాజన్న శంకరుడు ఏలేటి ఎమడాల రాజన్న శంకరుడు ఏలేది ఎండాల రాజన్న శివనంది కోటలేమో ఎముడాల రాజన్న శివనంది కోటలేమో ఎండాల రాజన్న సిలికాల కా తీరు ఎమడాల రాజన్న సిలికాలకా రాజన్న పర్వతి ఏలేటి ఎండాల రాజన్న పర్వతి ఏలేటి ఎండాల రాజన్న పంచన్నగిరులేమో ఎమడాల రాజన్న పంచన్నగిరులేమో ఎండాల రాజన్న కరీంనగర్ జిల్లానేమో ఎండాల రాజన్న కరీంనగర్ జిల్లానేమో ఎండాల రాజన్న నా పెళ్లి గ్రామం రాజన్న నా పెళ్లి ఎండాల రాజన్న నా పెళ్లి గ్రామం మందు ఎమడాల రాజన్న నా పెళ్లి ఎండాల రాజన్న మా యొక్క यमरल राजनामर राजना यमाल राजमाल राजु यम राजरेंद्र महाराजु यमराल शिथिलाकमो यमराल शिलामो यमरज सकाटंगी यमर राजनी यम बलामो यमराल बेमो పిల్లాలు లేనిదేమో ఎమరాల రాజన్న పిల్లాలు లేనిదేమో ఎమడాల రాజన్న పూజలేమో ఎండాల రాజన్న పూజలేమో ఎండాల రాజన్న లేకనేమో ఎండాల రాజన్న లేకనేమో ఎండాల రాజన్న పూజలేమో ఎండాల రాజన్న పూజలేమో ఎండాల రాజన్న వాతల్లి చేయబట్టే ఎమడాల రాజన్న వాతల్లి కాశీ కైలాసం ఎమరాల రాజన్న కాశీ కైలాసం వా తల్లి వాతల్లి నాది ఎమడాల రాజన్న వాతల్లి తిరిగినాది ఎమడాల రాజన్న ఎడదేవుడు ఉండు అంటే ఎమడాల రాజన్న ఎడదేవుడు అంటే ఎమడాల రాజన్న వాడికి పోయి పూజలు చేసినాది ఎండాల రాజన్న పూజలు చేసినది ఎండాల రాజన్న ఏ పూజ చేసినాను ఎమడాల రాజన్న ఏ పూజ చేసినాను ఎమడాల రాజన్న వరదేవుడి మెచ్చలేదు ఎమడాల రాజన్న వరదేవుడు మెచ్చలేదు ఎండాల రాజన్న ఒడి అయిన ఎండాల రాజన్న ఒడి అయిన ఎండాల రాజన్న పలదేవుడు మెచ్చలేదు ఎమడాల రాజన్న పలదేవుడు మెచ్చలేదు ఎండాల రాజన్న పలమూడి కట్టలేదు ళశంకరుడు యముడాల రాజన్న లోకాల శంకరుడు కైలాసం కెంచినేమో ఎముడాల కైలాసం కెంచినేమో ఎమడాల వడుకుంట దేవుడేమో యముడాల వడుకుంట దేవుడేమో ఎమరాల రాజన్న యముడాలకు వచ్చినాడు యముడాల ఏ మూలవాడలోనా యముడాల ఏ మూలవాడలోనాడాల రాజన్న వాత్రి తండ్రి నిలిచినారు ఎముడాల రాజన్నానా తండ్రి శంకరుడా ఎముడాల రాజన్నానా తండ్రి శంకరుడా ఎముడాల రాజన్నాన తల్లి పార్వతి ఎముడాల రాజన్నానా తల్లి పార్వతి ఎముడాల రాజనా ఏ మూలవాడలోనా ఎముడాల రాజనా ఏ మూలవాడలోనా ఎముడాల రాజన్న శివరాత్రికి గూడ ఎముడాల రాజన్న శివరాత్రికి గూడ ఎముడాల రాజన్న తీరొక్క జాత తానికొత్తుర యాయం ఎముడాల రాజనాని తానికొత్తుర అభిషేకం చేస్తుందేమో ఎమడాల రాజన్న అభిషేకం చేస్తుందేమో ఎమడాల రాజన్న ఇక్కడ రాటంగి ఎముడాల రాజానా ఇక్కడ రాటంగి ఎమడాల రాజన్న ఇక్కడ రాటంగి ఎమడాల రాజన్న ఇక్కడ రాటంగి ఎండాల రాజన్న పిల్లాలు లేనిదేమో ఎమడాల రాజన్న పిల్లాలు లేనిదేమో ఎమడాల రాజన్న ఉలబోల కాన్నీరు ఎముడాల రాజన్న ఉలబోలకు పోసుతున్నవేమో ఎముడాల రాజన్న ఉల పోసుతున్నవేమో ఎమడాల రాజన్న వా యొక్క రాజ్యంగి ఎముడాల రాజన్న వా యొక్క రాడ్డంగి ఎండాల రాజన్న నారేంద్ర మహారాజు ఎమడాల రాజన్న నారేంద్ర మహారాజు ఎమడాల రాజన్న నరేంద్ర మహారాజు యమడాల రాజన్న నరేంద్ర మహారాజు ఎమడాల రాజన్న ఈడీకి దగ్గరంట యముడాల రాజన్న ఇడీకి దగ్గరంట ఎమడాల ఏ మూలవాడ ఉంది రాజన్న ఏ మూలవాడ ఉంది ఓ బామరాట్నంగి యముడాల ఓ బామరాట్ రాజన్న మనమైన ఓ రామ యముడాల రాజన్న మనమైన ఓ రామ యముడాల రాజన్న కోరిన దేవుడంట యముడాల రాజన్న కోరిన కొడుకును ఇస్తారేమో ఎముడాల రాజన్న కొడుకు ఇస్తారేమో వాయొక్క దేవుడేమో ఎముడాల రాజన్న వాయొక్క దేవుడేమో ఎం డాల రాజన్న ఎముడాల ఎమడాల రాజన్న సొంతైన ఇచ్చునేమో ఎముడాల రాజన్న ఇచ్చునేమో ఎండాల రాజన్న పావు బామ ఎముడాల రాజన్న పావు బామా ఎండాల రాజన్న మంచిది అన్నలేమో ఎముడాల రాజన్న మంచిది అన్నలేమో ఎండాల రాజన్న సక్కాని రాజ్నంగి ఎముడాల సకాని రాటంగి ఎమడాల రాజన్న సకాని రాటంగి ఎమడాల రాజన్న నరేంద్ర మహారాజు యమడాల రాజన్న నరేంద్ర మహారాజు ఎమడాల రాజన్న ఎముడాలకు వచ్చినారు ఎమడాల రాజన్నాలకు యముడాలకు వచ్చినారు యముడాల రాజన్నాలకు వచ్చినారున్న లేచినారు యముడాల రాజన్న లేసినారు ఎమడాల రాజన్న గంగాకు వెళ్ళినారు యమడాల గంగాకు వెళ్ళినారు ఎమడాల రాజన్న సక్కాని రాతంగి యమడాల రాజన్న సక్కాని బాలాలు లేనిదేమో యముడాల బాలాలు లేనిదేమో ఎమడాల పూజలేమో ఎముడాల రాజన్న బ్రహ్మాన పూజలేమో పిల్లలు లేనిదేమో ఎముడాల పిల్లలు లేనిదేమో పూజలేమో ఎముడాల రాజన్నో ఎండాల రాజన్న వాతల్లి చెయ్యబట్టే ఎముడాల రాజన్న వాతల్లియ్య బట్టే ఎముడాల రాజన్న కరకార పొద్దులే రాజన్న కరకార పొద్దులేమో ఎముడాల రాజన్న పొద్దుల్లు పడుచుతుంటే రాజన్న పొద్దున్న లేచినది ఎమడాల రాజన్న పొద్దున్నది మాడినారు ఎముడాల రాజన్న మునిజలక మాడినది ఎండాల రాజన్న పౌడాము గుండు ఎక్కి ఎమడాల రాజన్న పౌడాము గుండెడాల రాజన్న పైజలక మాడినది ఎమడాల రాజన్న పైదలక మాడినా రాజన్న ఒళ్ళునే వారిందాకాడాల రాజన్న ఒక గంట కూసు ఎముడాల రాజన్న ఒక గంట కూసునే ఎండా సక్కాని తల్లినేమో ఎముడాల రాజన్న సక్కాని తల్లినేమో ఎండాల రాజన్న పూజలు కట్టబట్టి ఎముడాల రాజన్న పూజలు కట్టబట్రే ఎండా రాజన్న రాజన్న సక్కాని పూజలేమో ఎముడాల రాజన్న పూజలు చేయబట్టే యముడాల రాజన్న పూజలు చేయబట్టే ఎమడాల రాజన్న వాయొక్క దేవుడేమో ఎముడాల రాజన్న వాయొక్క దేవుడేమో ఎమడాల రాజన్న లోకాల శంకరుడు యముడాల రాజన్న లోకాల రాజన్న శంకరుడు చూసినాడు యముడాల నగరువుడు చూసినాడు యముడాల రాజన్న నగరుడు రాజాలు ఏలేటి యముడాల రాజాలు ఏలేటి ఎముడాల రాజన్న నరంకు జంగయ్య యముడాల దేశాలు ఏలేటి యముడాల దేశాలు ఏలేటి యముడాల నా దేవదంగమయ్య ఎముడాల రాజన్న నా దేవ రంగమయ్య ఎండాల రాజన్న భూముళ్ళు తిరిగేటి రిగేటి ఎండా రాజన్న నా బుడిగ రంగమయ్యముడాల రాజన్న నా బుడి రంగమయ్యముడాల రాజన్న రాజాలు తిరిగేటి ఎముడాల రాజన్న రాజాలు తిరిగేటి ఎముడాల రాజన్న నారంకుదంగోడా ఎముడాల రాజన్న నారంకు దవాడా ఎండాల రాజన్న పల్లాన చేడలో ఎముడాల రాజన్న పల్లన నిను వడ్డుకుంటి తండ్రి ఎముడాల రాజన్న నిన్ను వట్టుకుంటి తండ్రి ఎముడాల రాజన్న నల్లాన చేడలోడా ఎముడాల రాజన్న నల్లాన చేడలో ఎముడాల రాజన్న నిన్నైనా నమ్మితయ్య ఎముడాల రాజన్న నిన్నైనా నమ్మితయ్య నిన్న నమ్మిటయ్య ఎమడాల రాజన్న నిన్నైనా నమ్మిటయ్య ఎమడాల రాజన్న సకాని రాతంగి ఎముడాల రాజన్న సకాని రాతంగి ఎమడాల రాజన్న వా యొక్క శంకరునికి ఎముడాల రాజన్న వా యొక్క శంకరునికి ఎమడాల రాజన్న ఏం పూజ అయ్యవటే ఎముడాల రాజన్న ఏం పూజ అయ్యవటే ఎమడాల రాజన్న వారాకు జంగమయ్య ఎముడాల రాజన్న వారాంకు జంగ ఎముడాల రాజన్న నాలాకు వారేటి యముడాల రాజన్న నాలాకు వారేటి యముడాల రాజన్న సినిమాల కాడికెంత్రి ఎముడాల రాజన్న సినిమాల కాడికెన్సి ఎముడాల రాజన్న వాదారం పెట్టేటోడు ఎముడాల రాజన్న వాదారం పెట్టేటోడు వస్తేడి లోకాలు ఎముడాల రాజన్న వస్తేడి లోకాలు రాజన్న కండా చూసినాడు యముడాల రాజన్న కంలాన చూసినాడు రాజన్న వాకునే పూటం పెట్టి ఎముడాల రాజన్న వాట వరువయ్యి కన్నులోడు ఎముడాల రాజన్న వరవయ్యి కన్నులోడు రాజన్న వీ యొక్క ఎవరి ఉన్నాయా ఉన్నవాని కన్నా చూడవట రాజన్నుడవటాల రాజన్న వస్తేడిలో కాలు ఎముడాల రాజన్న వస్తే కండ్లానే చూడబట్టే ఎముడాల రాజన్న కళ్ళానే చూడబట్టే ఎండాల రాజన్న నారేంద్ర మహారాజు ఎముడాల రాజన్న నారేంద్ర మహారాజు ఎండాల రాజన్న సక్కాని రాట్నంగి ఎముడాల రాజన్న సక్కాని రాడ్డంగి పూజాలు ఉన్నాయాని ఎముడాల రాజన్న పూజలు ఉన్నవాని ఎండాల రాజన్న దేవుడు చూసినాడు ఎముడాల రాజన్న దేవుడు చూసినాడు నేనేమి చేతున్నాను ఎమడాల రాజన్న నేనేమి చేతున్నాడాల రాజన్న రుపులు పాట మరతా ఎముడాల రాజన్న పాట మరత ఎమడాల రాజన్న వాదేవుడన్నడేమో ఎముడాల వా దేవుడన్నడేమో ఎండాల రాజన్న రుపూలు పాట మారి ఎముడాల రాజన్న పాట మారి ఎండాల రాజన్న వేగుడేమో ఎముడాల నేనైనా వైతనాని ఎముడాల రాజన్న నేనైనా వైతనాని ఎముడాల రాజన్న వా యొక్క బాలనేమో ఎముడాల రాజన్న వా యొక్క బాలనేమో ఎముడాల రాజన్న భక్తైన చూస్తున్నాని ఎముడాల రాజన్న భక్తైన చూస్తారని ఎముడాల రాజన్న రజాలు దిగేటి ఎముడాల రాజన్న రజాలు విరిగేటి రాజన్న వారం కుజంగోడు పూలు పాట మారి ఎముడాల రాజన్న పూలు పాట మారిడాల రాజన్న రుద్రవేగుడు కావట్టే ఎముడాల రాజన్నవేగుడు కాబట్టే ఎండా రాజన్న తొరిమూర్రి గంటలేమో ఎముడాల రాజన్న తొరిమోరి గంటలేమో ఎముడాల రాజన్న తొరిమూర్రి గంటలేమో ఎముడాల రాజన్న తొరిమూరి గంటలేమో తొంభై లక్షలేమో ఎముడాల రాజన్న తొంభై లక్షలేమో ఎముడాల రాజన్న గనగాన గంటలేమో యముడాల రాజన్న గనగాన గంటలేమో ఎముడాల రాజన్న వైకొన్ని లక్షలేమో ఎముడాల రాజన్నై కొన్ని లక్షలేమో ఎముడాల రాజన్న నదులేని గంటలేమో యముడాల రాజన్న నదులేని గంటల నలభై లక్షలేమో ఎముడాల రాజన్న నలభై లక్షలేమో ఎండాల రాజన్న బొంబోము గూసేటి రాజన్న బొంబోముడాల రాజన్న వైకొన్ని శంకులేమో ఎముడాల రాజన్న వైకొన్ని శంకులేమో ఎముడాల రాజన్న ఎరుమాన సంఖక ఎముడాల రాజన్నేసే ఎండాల రాజన్న ఎండియ జోలలేమో ఎముడాల రాజన్న ఎండియజలమో ఎండాల కూడిన శంఖేముడాల రాజన్న కూడ కేసే రాజన్న బంగారు నడుముల్లకేసినాడు యముడాల రాజన్న నడుముల్లకేసినాడు ఎముడాల రాజన్న నగోము బాములేమో యముడాల రాజన్న నాగూ బాములేమో ఎముడాల రాజన్న తలాగు కట్టినాడు యముడాల సక్కాని తాసువాళ్ళ రాజన్న సక్కాని తాసువాముడాల రాజన్న రాజన్న వైకొన్ని శంకులేమో ఎముడాల రాజన్న వైకొన్ని శంకులేమో ఎముడాల రాజన్న జంగాము వేసమేమో ఎముడాల రాజన్న జాము వేసమేమో ఎమడాల రాజన్న దేవుడు గట్టినాడు ఎముడాల రాజ శంకులేమోడాల రాజన్నోముకులేమో ఎండాల రాజన్న పడుకుంట దేవుడేమో ఎముడాల రాజన్న పడుకుంటే సంకలానే ఎముడాల రాజన్న సంకలానే ఎండాల రాజన్న ఎమజిన్క పిల్లనేమో ఎముడాల రాజన్న ఎమదింక పిల్లనేమో ఎండాల రాజన్న కూడిన సంకలానే ఎముడాల రాజన్న కూడిన సంకల కుర్సాన నందులేమో ఎముడాల రాజన్న కుర్సానందుడాల రాజన్న రూపులు పాట మారిడాల రాజన్న రూపూలు పాట మారి ఎముడాల రాజన్న యములాన లోపలానే ఎముడాల రాజన్న రాజన్న వా దేవుడేమో ఎముడాల రాజన్న దేవుడేమో ఎముడాల అవతారం ఎత్తినారా ఎముడాల రాజన్న అవతారం ఎత్తినారా ఎండాల రాజన్న సక్కానిరాటంగి దానా ధన్యమేమో ఎముడాల రాజన్న దానాము ధర్మమేమో ఎముడాల రాజన్నా వా తల్లి చేస్తాని ఎముడాల రాజన్న రాజన్న ధనముండి ఎవ్వరికి ఎముడాల రాజన్నా రాజన్న ధనముండి ఎవ్వరికి రాజన్నా రాజన్నాల రాజన్న ముఖాలు ఓరాలు ఎముడాల రాజన్న చాటానే కొమ్ములల్లా ఎముడాల రాజన్న చాటానే కొలన్న ముంటల్లగూడేమోలకుడిగిన్న వారికేమో యముడాల రాజన్న వడిగిన వారికేమో ఎముడాల రాజన్న వన్నాన దానమమ్మ యముడాల రాజానా వన్నాన దానమమ్మ దూపైన వారికేమో ఎముడాల వారికేమో ఎం డాల రాజన్న లీలానే దానమేమో ఎం డాల దానమేమో తల్లి జయ్య బట్టే ఎమడాల వా తల్లి జయ్యబట్టే ఎండాల రాజన్న సక్కాని రాట్ ఎమడాల రాజన్న సకాని రాట్ల రాజన్న దనాము దానమాని ఎముడాల రాజన్న రాజన్న దనాము వంచబట్టే ఎమడాల రాజన్న తల్లి వంచబట్టే ఎమడాల రాజన్న వాటల్లి వంచబట్టే ఎముడాల రాజన్న వీ యొక్క బాలభక్తి ఎముడాల రాజన్న వి యొక్క బాలభక్తి ఎముడాల రాజన్న నేనైనా చూస్తానే యముడాల రాజన్న నేనైనా చూస్తా రాజన్న లోకాల శంకరుడు యముడాల రాజన్న లోకాల శంకరుడు ఎముడాల రాజన్న పన్నెండు సిరుసులానే ఎముడాల రాజన్న పన్నెండు సిరుసులానే ఎమరాల రాజన్న నా పడిగ నాగన్న యముడాల రాజన్న నా పడిగిన జంగమేషమేసుతోడాల రాజన్నేసుతోడాల రాజన్న కరకార పొద్దులేమో ఎముడాల రాజన్న కరకార పొద్దులేమో ఎముడాల రాజన్న పొద్దులు ఒరుసుంటే ఎముడాల రాజన్న పొద్దులు వరుసతుంటే ఎముడాల రాజన్న రత్నంగి వద్దీకొచ్చి ఎముడాల రాజన్న రత్నంగి వద్దకొచ్చి రాజన్న దానము వంచుతుంటే యముడాల రాజన్న వంచుతుంటే దానంబు వంచుతుంటే యముడాల రాజన్న వంచుతుంటే యముడాల రాజన్న కండ్లార చూసినాడు యముడాల వాతల్లి పార్వాతి యముడాల రాజన్న వాతల్లి పార్వాతి రాజన్న వాతండ్రి శంకరుడు ఎముడాల రాజన్న వాతండ్రి శంకరుడు ఎముడాల రాజన్న బాలానే భక్తులేమో ఎముడాల రాజన్న బాలానే భక్తులేమో ఎముడాల రాజన్న మేమైన చూస్తామాని ఎముడాల రాజన్న మేమైన చూస్తమాని ఎముడాల రాజన్న రత్నంగి వద్దే ఎముడాల రాజన్న రత్నంగి వద్దే ఎండా రాజన్న భుక్షాము దేవాని ఎముడాల రాజన్న భుక్షాము దేవాని ఎముడాల రాజన్న భుక్షాము భుక్షమాని ఎముడాల రాజన్న రాజన్న దేవుడు వడగబట్టే ఎముడాల రాజన్న దేవుడు రాజన్న సక్కాని రాట్ి ఎముడాల రాజన్న సక్కాని రాట్ ఎండా రాజన్న ముంటల్లగూడనేమో రాజన్నోడాల రాజన్న ఎవ్వరుల రాజన్నీ రాజన్న జంగాములెక్కనేమో ఎముడాల రాజన్న జో ఎన్న వీదేవుడున్నడమ్మా ఎమడాల రాజన్నీ దేవుడు రాజన్న నల్లాని నలనివాడు ఎముడాల రాజన్న నల్లాని నలనివాడు ఎమడాల రాజన్న నామాల గల్లవాడు ఎముడాల రాజన్నా రాజన్న సకాని దేవుడు ఎముడాల రాజన్న సకాని దేవుడు ఎండాల రాజన్న బంగారి మొంటలల్లా రాజన్న బంగారి మొంటల రాజన్న ముఖాలు ఓరాలు ఎముడాల రాజన్న ముఖాలు ముక్షాలు ఓరాలు ఎముడాల రాజన్న ముఖాలు ఎండాల రాజన్న వా తల్లి పట్టుకొని ఎమడాల రాజన్న వా తల్లి పట్టుకోని రాజన్న జంగాము దగ్గరికి ఎమడాల రాజన్న దగ్గరికి ఎమడాల రత్నంగి వచ్చినా రామడాల రాజన్న నంగి వచ్చిన రత్నంగి వచ్చినారా ఎండాల కూడిన సంకలున్న యమడాల కూడిన సంకలున్నా ఎండాల సక్కాని దేవుడేమో యమడాల సక్కాని దేవుడేమో ఎండా లూ జాపినాడా